మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టా సదృశిగణ ఋత బ్రహ్మ నిష్టై ఆచార్యేంద్ర కరకలిచిన్ముద్ర ఆనందమూర్తి స్వాత్మా రామ ముతదన దక్షిణా ఆత్మా సత్యు తత్ భాతి స్ఫురణం సదాత్మకం ఆత్మస్వ్రకాశచైతన్యక భాతి ఆత్మ భాతి తదన్యత సర్వం అనుభాతి ఇది ఏదైతే తనకు తానుగా ప్రకాశిస్తూ ఉందో అది భాతి దానిని అనుసరించి ఏవైతే ప్రకాశిస్తూ ఉన్నవో అవి అనుభాతి క్లియర్గా అర్థమైంది కనుక ఏవైతే ఉన్నవో ఆ ఉన్నవి ఉండడమేనా సత్యంగా ఉన్నవా అని మనం ఆలోచన ఏది సత్యం ఉన్నవాటికి ఆధారంగా అని ఆలోచన చేస్తే మనకు ఆత్మ అనేటువంటి విషయం స్వతసిద్ధాత్మ తెలిసింది ఇది సత్ ఏదైతే స్వతసిద్ధ ఆత్మగా ఉందో అది మరొక దాని మీద ప్రకాశింప ఆధారపడి ప్రకాశించేందుకు అవకాశం లేదు గనక అటువంటి స్వతసిద్ధ ఆత్మ స్వప్రకాశం అయ్యింది అని కూడా తెలుసుకున్నాం కాబట్టి అలా ఉండడం అస్థి మరొక దానిమీద ఆధారపడకుండా ఉండడం అస్థి ఇంకొక దాని మీద ఆధారపడకుండా జ్ఞానపూరితంగా ఉండడం ప్రకాశం భాతి కనుక ఈ భాతి ఏదైతే ఉందో అలా ఉన్నట్లు తెలుస్తూ ఉందో ఈ రెండు కూడాను ఒకదానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇది ఆత్మ యొక్క లక్షణం అస్థిభాతి మూడో శ్లోకం నుంచి మనం ప్రారంభమై దీన్ని చూస్తూ వచ్చాం మూడు నాలుగో శ్లోకాల్లో కాబట్టి ఈ ప్రపంచం ఉంది सद्रूप सदात्मक आत्म आत्मेव भारती प्रकाशिस्तू प्रपंच देश आधारप्रकाशिस्त आत्म आत्मीद् प्रकाश दधार पड़ प्रकाशिस्ट उद्धि क्लीयर का उत्मे आत्मा తదాత్మ భాతి సదా సదాభాతి అది ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంది తది అన్యత్ దానికన్నా అన్యంగా ఏది ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉండినా సర్వం అనుభాతి అనుభాతి దాన్ని అనుసరించి ప్రకాశిస్తూ ఉన్నాయి క్లియర్ ఇంత సుస్పష్టంగా శాస్త్రం తెలుస్తూ అవివేకులకి అసత్యం సత్యంగా కనపడుతూ పోతుంది పాపం కూడా ఉంటది కారణం ఇది మళ్ళీ ఈవినింగ్ సబ్జెక్ట్స్ సంబంధించింది ఈవినింగ్ టాపిక్ ఇది మార్నింగ్ క్లాసెస్ సంబంధించింది కాదు స్పష్టంగా తెలుస్తూ ఉండిన సంస్కారాలు కనుక చెడ్డవైతే అర్థం కాదు ఇటువంటి వాళ్ళకి అనాత్మ ఆత్మగా గోచరిస్తూ వీళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అసలు యదార్థం చెప్పాలంటే మై పర్సనల్ ఒపీనియన్ వేదములో వేదాంతములో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అద్వయ జ్ఞానం అద్వైత జ్ఞానం ఏదైతే ఉందో దానిని ప్రక్కన పెడితే మిగతావి అంగీకరించే వాళ్ళందరూ వాళ్లేనని నా ఉద్దేశం వ్యక్తిగతం అభిప్రాయం ఎందుకంటే ఇన్ని సత్యాలు ఉండేందుకు అవకాశం ఏ సత్యం తెలియనప్పుడు అన్ని సత్యాలుగానే కనపడతాయి అన్ని మతాలు ఒకటే అంటుంటారు చూచారా అది ఇంత అంతకన్నా మించినటువంటి భ్రాంతి ప్రపంచంలో లేనేలేదు ్రాలో హయెస్ట్ భ్రాంతి ఏదన్నా చెప్పండి అని మీరు అడిగితే నేను చెప్పేది అది ఏది అన్ని మతాలు ఏకం అనడం దానికి ఒక బోర్డు ఒకటి తగిలించుకోవడం అంతకుమించిన ప్రాంతి ప్రపంచంలో లేనేలేదు ఎందుకో తెలుసా అన్ని మతాలు ఒకటి అయ్యేందుకు అవకాశమే కాదు లేనేలేదు ఎవరో వచ్చి చెప్పమని ఇక్కడికి వచ్చి అన్ని మతాలు ఒకటి అని నేను చెప్తాను కాదు అందరూ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళం కలిసి ఉండాలి అనడం ధర్మం గాని అన్ని మతాలు ఒకటంటే ఎవడంటాడో తెలుసా మాట ఏ మతాన్ని గురించి ఓనామాలు కూడా రాని వాడే అన్ని మతాలు ఒక్కటని చెప్పేది బోర్డును తగిలించుకునేది ఇది దౌర్భాగ్యం పరిస్థితి వీటి నమ్ముకుంటూ పోతే జీవితాలు పోతాయి ఇప్పుడు చూడండి వాళ్ళనందరి గురించి చర్చించడానికి దక్షిణామూర్తి స్తోత్రంలో అంత అనుకున్నంత స్థలం లేదు స్థలాభావం అందువల్ల శంకరాచార్య బాగా ఆలోచన ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి ఇది ఒక న్యాయం ఉంది ప్రథమ మల్ల న్యాయేనా దాని ప్రకారం కొందరిని సెలెక్ట్ చేశాడు ముఖ్యమైనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేశాడు నెక్స్ట్ శ్లోకా నంబర్ ఫైవ్ ఇదేంటో తెలుసా ఇంతవరకు ఆత్మ మనకు క్లియర్ గా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా ఒకవేళ మీకు అర్థం కాలేదు నేను సరిగా చెప్పలేకపోయానేమో కానీ నా వరకు నాకు బాగా క్లియర్గా అర్థమైంది ఇకపోతే అనాత్మ ఆత్మను కూడా ఉంది చూచారా అది కూడా తెలుసుకుంటే మంచిది ఎందుకని రేపు మళ్లీ దాన్ని ఎవరైనా చెప్తే అది కూడా నమ్ముతామేమో తెలియనప్పుడు ఏదైనా మోక్షమే ేహం ప్రాణమీంద్రియాణ్యలాంబుద్ధి శూన్యం విదు స్త్రీ బాళాంద జడోపమాస్హమితి భ్రాంత భృశం మాయా శక్తి విలాస కల్పిత మహావ్యామోహం తస్మై శ్రీ గురుమూర్తీ దక్షిణమూర్త దేహం ప్రాణమీ ఇంద్రియాణి అపి చలాంబుద్ధి సిక్స్ శూన్యం విద్ ఒక్కొక్కరు వస్తా ఉండారు స్త్రీ బాలందడోపమాహం ఇతి భ్రాంత భృషం వదిన ఇప్పుడు చాలా మంది చెప్పుతున్నది ఏంటంటే అయ్యా నిన్నటి వరకు స్వామీజీ దక్షిణామూర్తి స్తోత్రంలో మీకు ఏదైతే చెప్పాడో ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు వస్తున్నారు అపోనెంట్స్ ఒక ఆయన వచ్చేమంటున్నాడంటే నిన్నటి వరకు దక్షిణామూర్తి స్తోత్రంలో స్వామీజీ మీకు ఏదైతే చెప్పాడో అదంతా మీరు మరిచికోండి ఫస్ట్ ఇది డ్రా క్యారెక్టర్ ఎంటర్ అవుతాం నేను అన్ని మర్చిపోండి ఎందుకని మర్చిపోవాలండి ఆయన అంత కష్టపడి మాకోసం చెబితే ఎందుకని మర్చిపోవాలండి ఎందుకని తెలుసా ఆయన మాట్లాడింది అసత్యం గనక అసత్యం నీకు ఎప్పుడు మేలు చేయదు గనక నీకు మేలు చేసేది సత్యమే గనక నేను సత్యం చెప్పడానికి వచ్చాను ఆయన ఇప్పటి వరకు అసత్యం మీరు మర్చిపోండి నేను ఒక తీరీ తెస్తున్నా మాట్లాడినండి వాళ్ళందరూ మాట్లాడించిన తర్వాత వాళ్ళది అయిపోతుంది కదా మళ్ళీ నేను వస్తా నేను ఎక్కడ పోతాను మిమ్మల్ని అదిలే అక్షలం కూడా పెడుతున్నాం కాదు నేను ఎక్కడ పోండి నేను వస్తాను దేహం ప్రాణం అపీంద్రియాణ్యలాంబుద్ది శూన్యం చ విదు ఒక ఆయన ఇప్పుడు చూడండి వీళ్ళు చెప్పేదంతా ఆత్మ కాదు మనం ఏదైతే ఆత్మ కాదంటున్నామో దాని ఆత్మని మాట్లాడుతున్నారు అహం ఇది అహం నేనెవరు ఇప్పుడు మనం చెప్పిందండి నేను సత్ నేను చిత్ అంతేనా ఉన్నది నేనే ఆత్మ ఉన్నది ఏదో అస్తి అదే ప్రకాశిస్తూ ఉంది భాతి తత్స్వరూపం అహమేవా అది నేనే ఇది మన నిర్ణయం జరిగింది నిన్నటికి సిద్ధాంతపరంగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దేహం ఈయన ఒక ఒకటే ఒకే పదం ఈయన పేరు దేహాత్మవాది ఈయన దేహాత్మవాది వీరి పేరు మీకు తెలిసలేండి కొంత నన్ను చెప్పిన తర్వాత చెప్తాను ఆయనకు పేరుంది మీకు తెలిసిన పేరుంది నేను శాస్త్రీయంగా ఒక భాష పదకాలం వాడాను ఈ పదం ఏంటంటే దేహాత్మవాది ఆత్మ అంటే అహం అహమాత్మ ఈయనకి ఆ అహమేమిటో తెలుసా ఆత్మ అంటే ఏమిటో తెలుసా దేహ దేహమే ఆత్మ దేహమేవ ఆత్మ శరీరమేవో ఆత్మ ఆత్మ అనేది ప్రత్యేకంగా ఏమి లేదు ఇది ఒక వాదం దీని పేరు దేహాత్మ ఇది మాట్లాడే వ్యక్తి దేహాత్మ వాది మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే చార్వాక మహాశయ దీనికి ఏమి లేదు ఈయన పేరు చార్వాకుడు కాబట్టి ఈయన చెప్తున్నది ఆ చార్వాక అనే పదం కూడా చెప్తాను అదేంటో ఈయన చెప్తున్నది ఏంటంటే దేహమే ఆత్మ ఎందుకన్నయ్యా ఎందుకని ఎట్లా చెప్పగలవు దేహమాత్మని దేహం పుడుతూ ఉంది చూడండి ఆయన ఆర్గ్యుమెంట్ ఇది దేహం పుడుతూ ఉంది దేహమే ఉంటూ ఉంది దేహమే పోతుంది ఇంకేముంది ఆయన అనవసరంగా ఏదో ఏదో ఊహించుకుని వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే మీరంతా వింటూ ఉంటే ఎట్లా ఉండేది దేహమే మనకు కనపడేది ఎందుకో తెలుసా ప్రమాణమేకం ప్రత్యక్షం తత్వం భూతచతుష్టయం ఆయన రీజన్ ఇది వారి లాజిక్ ఏమిటో తెలుసా ప్రమాణమేకం ప్రత్యక్షం ప్రత్యక్ష ప్రమాణమేదో డైరెక్ట్ పర్సెప్షన్ దేహమే ఉంది దేహమే ఉంటూ ఉంది దేహమే పోతూ ఉంది కనుక దీనికన్నా అన్యంగా రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేనిలేదు కాబట్టి ప్రత్యక్షమేవా ప్రమాణం ప్రమాణం ఏకం ప్రత్యక్షం తత్వం సత్యం తెలుసా భూత చతుష్టయం ఆయనకి ఐదవ భూతం కూడా ఆకాశం కూడా అందలేదు ఆయనకి కాబట్టి పృథివ తేజు వాయువులంతే భూమి అగ్ని జలము వాయువు ఈ నాలుగు భూతాలు ఏవైతే ఉన్నాయో చతుర్భూతములు నాట్ పంచభూతములు ఆకాశం అందలేదు ఎందుకంటే ఇది కాన్సెప్ట్ కాబట్టి చార్వాకుడి లెవెల్ కు వచ్చినప్పటికీ ఆకాశం లేదు కనుక ఆకాశం వదిలిపెట్టేసి నాలుగు పట్టుకున్నాడు తత్వం భూత చతుష్టయం ఈ నాలుగేసారి ఇంకేమి లేదు తత్వం అంటే సత్యం ప్రత్యక్షమేవ ప్రమాణం శరీరమేవ సత్యం ఇది సింపుల్ గా చెప్పాలండి కాబట్టి దేహమే దేహం తర్వాత ఏమీ లేదు వాళ్ళు ఏం చెబుతున్నా మీరు వినాల్సినటువంటి అవసరమే లేదు ఇంతే ఉండేది కనుక అప్పుడు మోక్షం అండి ఆయన మోక్షం చెప్తున్నాడు మీరు మోక్షం చెప్పడం లేదే అయ్యా దేహాత్మవాది చార్వాక నువ్వు మోక్షాని గురించి చెప్పడం లేదు ఆ స్వామీజీ ఏదో దుఃఖం నుంచి విడిపడ్డానికి మోక్షాన్ని చెప్తున్నాడే తమరు మోక్షమే వాడు చెప్తున్నాడు మోక్షం మరణాన్నది కామార్థౌ పురుషార్థక మోక్షమంటే ఏంటో తెలుసా మరణమే సార్ మరణాత్ సరేనా అశ కామార్థౌ పురుషార్థక కామార్థౌ అర్ధకామాలే ఈ ప్రపంచంలో ఇంకేమీ లేవు అసలు అర్ధకామాలనేది ఒక రకంగా చూస్తే కామం ఒకటే కోరిక కాబట్టి కామం అనేటువంటి పురుషార్థం ఒకటి పురుషార్థకౌ ఏంటో తెలుసా ఒకటే ఏమిటది అర్ధకామాలు ఆహార నిద్ర మైథునాథులు చూడండి తమాషా తిండి తినడం నిద్రపోవడం పిల్లల్గనడం ఇది కామపురుషార్థం కాబట్టింది కనుక పిల్లవాడు పుడతాడు కాదు వాడిని సంరక్షించడం మనవాడే గనక వాడికి కావాల్సిందంతా కూడాను తయారు చేసి పెట్టడం ఎట్లా అందరిని ముంచి అందరిని ముంచి మన ఇంట్లో వాళ్ళని హాయిగా ఉంచడానికి అందరినీ ముంచేయడం వంచన చేసైనా సరే మన వాళ్ళని హాయిగా ఉంచితే సరిపోద్ది కాబట్టి నాకు కుమారుడు కామపురుషార్థం తద్వారా లభ్యమైనటువంటిది అర్ధపురుషార్థం సరేనా బిడ్డ వాడిని పెంచుకుంటూ పోవడం ఇంతే ఈ రెండే కామార్థౌ పురుషార్థకవు గాని నిన్న సాయంత్రం మాట్లాడేటువంటి స్వామీజీ ధర్మం అని వద్దు మనకు చెడిపోతాం మనం మనకు ధర్మం వద్దనే వద్దు మోక్షం అస్సలు లేదు మోక్షం అంటే ఇదే మరణం తర్వాత ఏమి లేదు సార్ మరణమే మహాసమాధి చూడండి ఎంత బాగుందో అందువల్ల ఆయన చెప్తున్నది ఏంటంటే యావత్ జీవేత్ సుఖం జీవేత్ వారిదే ఇది జీవేతు సుఖం జీవేత్ రుణం కృత్వా ఘతం పిబేత్ భస్మీభూత దేహస్ పునరాగమం కుత ఎంత బాగా చెప్తా ఉన్నాడు చూడండి ఇది విన్నవాళ్ళు మళ్ళీ మన ఉపన్యాసాలకు వస్తారా ఎంత హాయిగా ఉంది చూడండి ఆయన బ్రతికినంత వరకు యావజ్జీవేతు సుఖం జీవేత్ ఆయన మోక్షం అది ఇది ధ్యానం గేనో యావ్ జీవేత్తు నువ్వు ఎంతవరకు అయితే బ్రతికుంటావో అంతవరకు సుఖంగా బ్రతుకు ఎట్లా సుఖంగా బ్రతకడానికి డబ్బు లేదు అదే నేను చెప్తాను విను రుణం పిపేట్ ఏదో ఒకటి చెప్పు అర్థమవుతుందే నువ్వు ఒక మంచితనం నలుగురు దగ్గరికి వెళ్ళు మంచి వాళ్ళగా నటించు ఏదో అది ఇది చేయి వాళ్ళను ముంచేయి నీ మంచితనం చూసి వాడు డబ్బు ఇస్తాడు డబ్బు తీసుకోవాళ్ళు ముంచేశాయి పర్వాలేదు రుణం కృత్వా పోనీ అప్పన్నా చేయి మళ్లీ సార్ మళ్లీ సార్ అని చెప్పి తీసుకో డబ్బు తర్వాత నీదొక బ్యాంకు గా తయారు చేసుకో కృషి చేసి బ్యాంకును తయారు చేసుకో తర్వాత కృషి వదిలేయి ఓకే అప్పుడు బ్యాంక్ ఉంటుంది నీకు హాయిగా ఉండవు నీదుంపదేగా అట్లాగా రుణం కృత్వ ఘృతం పిబేత్తే ఘతం అంటే ఇంక అన్నిటికీ అన్ని సుఖాలకు సంబంధించింది అది ఉపలక్షణం ఘృతం అంటే తెలుసు కదా నెయ్యి ఘతం పిపేతంటే నెయ్యి దాగమని అప్పు చేసి పప్పు అది అంటే నెయ్యి తాగామంటే నెయ్యి ఊరికి దా అయితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అది కాదు ఇంకా అన్ని సుఖాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించిందని అర్థం అంతేకాని నెయ్యి ఒటేని కాదు ఏమేమి సుఖాలు కావాలి ఐస్ క్రీంకొని కావా ఇష్టం ఏం కల పిసా ఈజీ కదయ్యా కష్టమేంటి నువ్వు ఆఫీసు పోవాల్సిన అవసరం వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు రుణం కృత్వాతం పిబేత్ ఎందుకో తెలుసా భస్మీభూతస్య దేహస్య మళ్ళీ మనం అంటాం నిన్న సాయంత్రం ఉపన్యాస విని అది కాదు సార్ మళ్లీ రేపు తీర్చకపోతే మళ్లీ నేను పుట్టాల్సి వస్తుందేమో మళ్లీ ఆ సూక్ష్మ స్థూల స్థూల ఫలితం అయిపోయా సూక్ష్మ కర్మకి సూక్ష్మ ఫలితం అయిపోయా ఈ బాధలన్నీ నేను అనుభవిస్తానేమో పాపమైతే నేను చేస్తాను పాప ఫలితం నేను అనుభవిస్తాను గాని నా కుటుంబీకులు ఎందుకు అనుభవిస్తారు నా ధనాన్ని వాళ్ళు అనుభవిస్తారు గాని కాబట్టి ఇదిగో ఇదంత పిచ్చి వ్యవహారం ఎందుకో తెలుసా జీవించినంత వరకు జీవ అప్పుడు చూడండి తమాషా ఎంతవరకు ్రతికినంత వరకు చేయి అప్పు తర్వాత తర్వాత సార్ ఆ ఖననానికి అది నువ్వు చేయొద్దు చచ్చిపోతే తీసుకుండి ఖననం చేయాలి కదా శ్మశానాన్ని తీసుకున్నా దానికి నువ్వు చేయని లే ఎందుకని అది మిగిలిన వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకేం అవసరం న్యూసెన్స్ వాల్యూలే నీకు తెలీదు నిన్ను పెట్టుకుని ఉండలేరు వాళ్ళు తమరు ఊరుకోరు సార్ చనిపోయిన తర్వాత దుర్గంధాన్ని వెతజల్లుతూ ఉంటారు కనుక ఎవరో ఒకరు మున్సిపాలిటీనో కార్పొరేషనో ఎవరో ఒకరు చెప్పి కాబట్టి దానికోసం ఆలోచించద్దు కొందరు ఈ తప్పు కూడా చేస్తున్నారు అది కూడా వాడికి ఇష్టం లేదు ఎందుకని కొంత నా ఖననక్రియలకు కావాలి అని బ్యాంకులో వేస్తూ ఉన్నారు కొందరు నువ్వు అది కూడా వేయద్దు బృతం పిపేత్ అది కూడా నువ్వు తాగేసే అది కూడా నువ్వు అనుభవించే ఎందుకని ఆ పని ఎట్లాగా వాళ్ళు చేసుకుంటారు న్యూసెన్స్ కదా సచిన తర్వాత ఎవడు ఉంచుకుంటాడు ఇంట్లో వాళ్ళని ఉంచుకోరు లేదు బయట వాళ్ళు ఉంచుకోరు లేదు కార్పొరేషన్ ఉంది మున్సిపాలిటీ ఉంది ఈ నీటి నాటి వరి ఎందుకంటే భస్మీభూతస్య దేహస్య పునరాగమం కుత వాడు చూడండి చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్లి తగలబెట్టిన తర్వాత మన ముందే కాలిపోతా ఉంది కదా దేహం మళ్లీ ఎట్లా లేచొస్తాడయ్యా పునరాగమం కుత మళ్ళీ వచ్చేది ఎట్లా అర్థమవుతుందే కాబట్టి మీరు దీని గురించి ఏం ఆలోచించద్దు ఆయన ఎన్నెన్నో చెబుతాడు కాబట్టి దేహమేవ ఆత్మ ప్రత్యక్షమేవా ప్రమాణం దీ చార్ పేరు చూడండి చారు అంటే అందమైన వాక్ అదే అది అదే ఫ్లవర్ ఇ స్పీచ్ అర్థమవుతుందా కాబట్టి చాలా ఇప్పుడు మనకేదో మేలు చేయాలనుకునేవాడు ఒక్కోసారి మనల్ని బాధ కూడా ఉంటది కుష అంటే నేను చెప్పలేక కాదు ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఇది కొద్ది కఠినంగానే ఉంటది ఇది చూడండి ఎంత బాగుంది చెప్పాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం లేదు ఎవరైనా రండి ఎట్లయినా పోండి ఎందుకని భస్మీ పోతాం పునరాగం అంకుత కాబట్టి యావత్ జీవేత్ సుఖం జీవేత్ పరమాత్మ కూడా కాకపోతే చారువాకుడిది కాదు వీడి కూడా ఇంక్లూడెడ్ అది వేదవాదరత కర్మకాండలో పడినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ యామి మాం పుష్పి అన్యత్ అస్థితి నా వాదిన మరొకటి లేనే లేదని వాదిస్తూ ఉంటారు వాళ్ళు ఆత్మగత్మ ఇదంతా ఏమి లేదని వాదిస్తూ ఉంటారు యామి పుష్పితాం వాచం పా పుష్పిత వాక్కులవి మొగ్గలు కాదు అవి పుష్పించినవి సౌరభాలు ఎదజల్లుతూ ఉంటాయి కాబట్టి వినేవాళ్ళు ఇమ్మీడియట్ గా సమ్మోహనానికి గురవుతారని అర్థం అందువల్ల ఇప్పుడు చూసారా ఇవి శంకరాచార్యులు వారు ఎంతవరకు టచ్ చేశారు అంత టచ్ చేశారు ఎప్పుడు కూడాను వ్యాఖ్యాన కర్తగా వదులుతారు అది అడా లేకపోతే ఇది అనవసరం పది శ్లోకాలున్నాయి మీకు ఇచ్చేస్తే మీరు చదువుకుంటారు కావాలంటే ప్రతిపదార్థం రాసిచ్చేస్తే చదువుకుంటారు కానీ ఎందుకు ప్రసంగించాల్సి వచ్చింది ప్రవచించాల్సి వచ్చింది అంటే సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవచిస్తూ పోవాలి గీతా భాష్యం రాస్తూ కూడా ప్రారంభంలోని అంటాడు గీతా చాలా మంది గీతా భాష్యం రాశారు చాలా మంది గీతల గురించి మాట్లాడుతూ ఉన్నారు వీళ్లను ఫాలో అయ్యేటువంటి వాళ్ళంతా కూడాను అధోగతి పాలైపోతూ ఉన్నారు గనక వాళ్ళని ఉద్ధరించడం కోసం నేను భగవద్గీతకు భాష్యం రాస్తున్నాను అన్నారు శంకరాచార్యుడు అందువల్ల జ్ఞానకర్మ సముచ్చయం ఇట్లాంటి వాటిని అంతా టచ్ చేశారు అక్కడ మీకు లాస్ట్ టైం కూడా నేను బుల్లాయ్ కాలేజీలో చెప్పాను శంకరాచార్యులు వారు అన్నింటినీ ఖండించారని చాలా మంది అనుకుంటారు అది ఖండించడం కాదే నీకు మేలు చేయడం అది ఎప్పుడైతే తను నీకోటి బోధిస్తూ ఉన్నాడో సత్యాన్ని అది నీకు అర్థం కావాలి కాదు అర్థం కావాలి అసత్యాలు ఏ అవి కూడా నీకు తెలియకపోతే రేపు మళ్లీ దాంట్లో అవకాశాలుంటాయి అది అందువల్ల విమర్శ కాదు ఇది పరామర్శ ఇప్పుడు చూడండి చాలా వచ్చేసి ఇట్లాంటి ఈ పుష్పిత వాక్కులు చాలా వచ్చిండాయి అయ్యా నువ్వు కేవలం అరగంట ధ్యానం చేస్తే చాలు ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే చాలు ఇంకేం అవసరం లేదు సరేనా ఇట్లాంటి ఇది సహజ మార్గం ఇది ఆయనతో డెబ్బై మూడులో నేను మాట్లాడాను ఆయన ఎవరు నాకు తెలుసు ఇప్పుడు ఆయన లేడు దాన్ని ఎత్తుకుని తిరుగుతా ఉండారు సహజ మార్గం అని అది ఏం మార్గమో నాకు తెలుసు దాని కథ తిరుపతిలో ఆయనతో కలిసి మాట్లాడాను నేను ఇవన్నీ కూడా ఎట్లా తయారవుతూ ఉన్నాయంటే ఎప్పుడైతే శాస్త్రం మనిషి దగ్గర లేదో ఎవడు ఏం చెప్పినా ఆ మార్గంలో బడి పతనం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గనక వాటిని కొద్దిగా టచ్ చేయాల్సిన అవసరం ఉంది నిన్న నాలుగో శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికే సత్తా స్ఫురణ చక్కగా అర్థమైపోయింది మనకు ప్రత్యేకించిది ఎందుకు తెచ్చారో తెలుసా ఈ శ్లోకాన్ని లేకపోతే దీంట్లో పడే అవకాశం ఉంటాయి రేపు మళ్లీ ఫ్లవర్ ఇ స్పీచ్ చాలా పుష్పిత వాక్కులు ఎత్తుకొని వచ్చి కూర్చుంటారు ఇది ఎందుకయ్యా పాడైపోతావు కూడా మనకు मनमार्गमेंट देहमे सत्यमेवि चारुवाकड़ सरना देश सत्यं दाणमींद्रिया चलां बुद्धिच शून्यं विद ఈయనయిన తర్వాత రెండు ఆయన వస్తాడు ఈయనని ఖండిస్తాడు ఆయన మనం అనవసరం ఎంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయనే ఖండించేస్తాడు ఆయన ఖండించి ఆయన సూక్ష్మంగా చెప్తున్నది ఏంటంటే దేహం కాదండి ఆత్మ ప్రాణమే ఆత్మ ఈయన ప్రాణాత్మవాది ప్రాణమే ఆత్మ ఈయనకి గాలి ప్రాణాయామం ఇది ఈ వ్యవహారం ప్రాణమే ఆత్మ ఇంకో రెండవది లేనిలేదు ఎందుకని దేహమే గనక ఆత్మ అయితే చచ్చిన వాడు ఉన్నాడు గదు శవం అక్కడ ఉంది కదా దేహం ఉంది కదా వాడు ఎందుకు మాట్లాడడం లేదు అంతే ఆయన ఆర్గ్యుమెంట్ నేను మొన్న మీకు చాలా ఇచ్చాను ఘట ద్రష్ట గడబ ఇది ఒకటి చాలు ఎప్పుడైనా ఆత్మ దేహమే గనక ఆత్మైతే సార్ చార్వాక మహాశయ చచ్చిన తర్వాత కూడా దేహం అక్కడే ఉంది గనక అదే ఆత్మ అయితే అది లేచి తిరగాలి కాబట్టి అది కాదు ఈ ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందు దేహం తిరిగింది ఇప్పుడు తిరగడం లేదు దేహం తిరగడానికి ప్రాణం ఆధారం ఇప్పుడు దేహం ఉంది అయినా తిరగడం లేదు దీంట్లో ఏ విధమైన క్రియలు కదలడం లేదు అంటే ఏమీ లేదు ప్రాణం పోయింది ఇది కదా మనం అనేది దేహం ఉంది ప్రాణం పోయింది ప్రాణం ఉన్నప్పుడు తిరిగింది ప్రాణం పోయింది కాబట్టి ప్రాణమే ఆత్మ దేహం కాదు అని ఆయన ఈయన ఖండించి మనకేం అవసరం లేదు వాళ్ళ వాళ్ళు కొట్టుకొని దస్తుంటారు కాబర్లు వస్తాం ప్రాణమే ఆత్మ ప్రాణాత్మవాదులు ఇంద్రియాణి ఇంద్రియాని అంటే అది మనసు కిందకే వస్తుంది అనుకోండి కాబట్టి ఇది కాదండి కళ్ళు చూస్తున్నాయి గనకని కళ్ళు లేకపోయినా నువ్వు ఉంటావు ఇంకేంటి చెప్పు దేహం ప్రాణమపి ఇంద్రియాని ఇంద్రియాణి అన్నప్పుడు మనసు కూడా వచ్చేస్తుంది ఎందుకంటే చలాం బుద్ధి తర్వాత వస్తుంది గనక ప్రాణం ఆత్మ కాదు ప్రాణం ఆత్మ కాదు ఎందుకని ఆత్మ కాదు తర్వాత వాడు ఆర్గ్యుమెంట్ ఇది దేహాత్మవాదిని ప్రాణాత్మవాది ఖండిస్తూ ఉన్నాడు ప్రాణాత్మవాదిని ఇంకొక ఆయన వచ్చి ఖండిస్తూ ఉన్నాడు ఈయన ఏమిటి తెలుసా ఇంద్రియాలు మనసు సత్యం అనుకునే ఆయన ఆయన చెప్తున్నది ఏంటంటే అయ్యా చూడు ప్రాణం జడం నిద్రపోయేవాడికి కూడా ప్రాణం ఉంది ఒకటి ప్రాణం ఆత్మయ్యే అవకాశం లేదు ప్రాణమే గనక ఆత్మైతే ఈ ప్రపంచంలో డాక్టర్స్ సర్జన్స్ ఉన్నారో చూసారా వాళ్ళంతా మా ఆశ్రమంలో జరిపోవలసిందే ప్రొఫెషన్ ఏ స్వామీజీ దీనికి దానికి ఏంటి అవును ఇంకా ఆపరేషన్ ఎట్ట చేస్తాడు అనస్తిష ఇస్తాడు అనిస్తిష ఇచ్చి కానీ ఆపరేషన్ చేయలేడు అనిష ఇస్తే ప్రాణం పోతుందే ఉందే అదే వ్యవహారం వాడి ఆర్గ్యుమెంట్ కాబట్టి మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నాడంటే మనస్సు మొద్దుబారిపోతుంది కనుక బుద్ధి మే కుంటి బుద్ధి కుంటిత బుద్ది మొద్దయిపోయింది ఇవ్వడం వల్ల అంతేగాని ప్రాణం నడుస్తూ ఉందా లేదా అందుకని ఒకవేళ అనెస్తీషియా సరిగా ఇచ్చాడు లేదని మధ్య డాక్టర్ కూడా ఇట్లా ఆయన దగ్గర పెట్టి ఆపరేషన్ చేసే దగ్గర పెట్టి అసలు ఉండా పోయాడా ఓకే స్వామీజీ అనెస్తిషియా ఇచ్చిన తర్వాత ప్రాణక్రియలు లేవు స్వామీజీ ఇంకా ఆయన ఆపరేషన్ ఎందుకు దాన్ని ఏమంటారో తెలుసా ఆపరేషన్ అన్నారు దానికి వేరే పేరుంది ప్రాణం లేకుండా కోస్తే దాన్ని ఆపరేషన్ అన్నారు పోస్ట్ మాత్రం అంటారు ఓకే ఓకే కానీ అనెస్ ఇచ్చిన తర్వాత ఆయన మత్తులో బడి ఉంటే ఈయన ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తా ఉన్నాడో ప్రాణం ఉంది కదా ప్రాణమే కనుక ఆత్మ అయితే ప్రాణానికి తెలియాలి కదా కాబట్టి ప్రాణం ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు అని ప్రాణాత్మ వాది ఖండిస్తూ ఉన్నాడు ఇంకా చాలా ఉందనుకోండి అంతవరకు చాలు కాబట్టి ప్రాణం ఆత్మ కానీ ఇంకేంటి ఇక్కడ చలాం బుద్ధిహి ఒకటి మీకు కొత్త వర్డ్ బుద్ధి చలిస్తుంది అది మనకు తెలుసు బుద్ధిహి చలించే బుద్ధి ఇది క్షణిక విజ్ఞానాత్మ ఇది బౌద్ధ మతం చాలా వాదాలు ఉన్నాయి అర్థమవుతుంది ఒక పార్టీలో చాలా పార్టీలు ఉన్నట్టుగా ఈ బౌద్ధ చాలా ఉన్నాయి చాలా శాఖలున్నాయి దాంట్లో ఒక శాఖ ఇది ప్రధానంగా రెండే శాఖలు తీసుకున్నారు స్వామి ఒకటి క్షణిక విజ్ఞానాత్మవాదం రెండోది శూన్యవాదం క్షణిక విజ్ఞానాత్మవాదం అంటే మోమెంటరీ కాన్షియస్నెస్ ఇది చూడండి ఇప్పుడు ఏదన్నా మొన్న చెప్పాను చూసారు మీకు పుష్పం వచ్చింది పుష్పం జ్ఞానం పుష్పం పోయింది ఆ జ్ఞానం పోయింది తర్వాత కొండ వచ్చింది కొండకు సంబంధించిన జ్ఞానం కొండ పోయింది ఇది క్షణిక విజ్ఞానం ఆ వస్తువు వచ్చినప్పుడే జ్ఞానం ఉంది ఆ శబ్దం వచ్చినప్పుడే జ్ఞానం ఉంది మీకు లేదు కాబట్టి ఆ క్షణిక విజ్ఞానమే క్షణిక విజ్ఞానమే ఆత్మ ఈ వీళ్ళు క్షణిక విజ్ఞాన ఆత్మవాదులు తరువాత వీళ్లల్లోనే ముసలం ఇది ముసలం ఎవరు ఖండించాల్సిన అవసరం లేదు వాళ్లలోనే ఇంకొక శాఖ ఖండించింది ఏమన్నా తెలుసా ఏ క్షణిక విజ్ఞానం అంటూ ఉన్నావే కేవలం ఒక వస్తువు వచ్చినప్పుడు దృశ్యమో శ్రవణమో ఏదో జరిగినప్పుడు దాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే నేనున్నాను ఇదే ఆత్మ అనేటువంటి ఉద్దేశంతో క్షణిక విజ్ఞానాత్మ వాదాన్ని తెచ్చిపెట్టావు కానీ నిద్రలో ఈయనకిది ఆధారం నిద్రలో గాఢ నిద్రలో ఏమీ తెలియడం లేదు కదా నువ్వు ఉన్నావా లేవా అంతవరకు పోడు నువ్వు ఉన్నావా ఏమీ తెలియడం లేదు మళ్లీ మేలుకుంటూ ఉన్నాం ఇదంతా జరుగుతుంది ఈ క్షణిక విజ్ఞానం అక్కడ లేదు గనక అక్కడ ఏమీ తిరగడం లేదు మరి ఏం తిరిగింది ఏంటి శూన్యం అది ఆత్మ ఇది శూన్యవాదం ప్రధానంగా వీళ్ళ వరకు చాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి ఇప్పుడు మొదలు పెడితే అన్ని ఖండించాలి అద్వైతాన్ని నదులు పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏది నిలవో అన్ని ఖండనం తర్వాత మండనం అద్వైతం ఇంకేం లేదు అది అలంకరించబడి చక్కగా కనపడుతుంది ఉన్నదే కనుక సత్యం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఇంకా మిగతా అన్నీ ఇవి యోగాలు ఆ యోగాలు యోగాలు ఇంకొన్యవాది వచ్చేది ఆయన శూన్యము అంటున్నాడు ఇది మీకు అర్థమైతే దేహమే ఆత్మ అనేవాళ్ళు ప్రాణమే ఆత్మ అనేవాళ్లు మనసే ఆత్మ అనేవాళ్లు క్షణిక విజ్ఞానం ఆత్మ అనేవాళ్లు శూన్యం ఆత్మ అనేవాళ్ళు అంతేగాని మనం చెప్పిన సత్తు చిత్త విషయం క్వశ్చన్ లేదు దాన్ని ఖండించడానికి వీళ్ళందరూ వచ్చి నిలబడిపోయారు వీళ్ళని మాత్రం తీసుకున్నారు అంతే స్వామి ఏమంటారంటే స్త్రీ బాలంద జడోపమాహం భ్రాంతృం అహమితి వాదిన వీళ్ళు బృషం వాదినహే గొప్ప వాదనలు చేస్తారు చిన్నది కాదు హెయిర్ స్పిటింగ్ ఆర్గ్యుమెంట్ చిన్న వాదనలు కాదు ఇది వృషం వాదినహ ఎట్లాంటి వాదనలు తెలుసా వీళ్ళు జ్ఞానంలో ఉండి వాదించడం కాదు ఇది తర్కమే ఇప్పుడు మనం చేస్తున్నది కూడా తర్కమే ఈ ఐదు రోజులు కానీ వాళ్ల తర్కమే చాలా గొప్ప తర్కం ఎట్లాంటిదంటే భ్రాంతి భ్రమలో జరిగే వాదనలే కాని భ్రమలో జరిగే వాదనలు కాదు భ్రమ జ్ఞానం జ్ఞానం లేకపోవడం భ్రమ భ్రాంత భ్రాంతిలో కూర్చొని వృషం వాదినహ చాలా గొప్పగా వాదించేస్తూ ఉండారు ఏమిటి ఇవన్నీ అహం ఇతి ఇది నేనంటే ఎట్లాగో తెలుసా స్త్రీ బాలాధ జడోప ఇది ఉపమానం సదృశ బాల జడ స్త్రీ చిన్న పిల్లలు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి తమ శంకరాచార్యస్వామి టచ్ సెటిల్ టచ్ చిన్న పిల్లలు ఏదైనా వచ్చి వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ మనం దాని మీద ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేస్తావాడి వాడు ఏదన్నా మాట్లాడచ్చు పిల్లవాడు వచ్చి చిన్నపిల్లవాడు పోస్టాఫీసు వాడు వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి మనం వాడి దగ్గర గ్రామర్ మిస్టేక్స్ అవి ఇవి ఇవన్నీ చూస్తామా అస్సలు పెట్టించుకోం ఇంకా అవసరమైతే వాడి భాషలో మనం వెంటర్ అయిపోతాం వాడు వచ్చి నేను చెప్పిన ఏంటంటే ఏం చెప్పాము నన్ను అనుకో మనం మనకు భాష వచ్చిండి కూడాను వాడితో జాయిన్ అయిపోతాం అసలు ఇంకేం మార్గం లేదు ఎందుకంటే బాలాహా బాలాహ ప్రభదంతి నా పండితాహా ఎవడు మాట్లాడేది పాపవాడు జ్ఞానం లేనివాడు పిల్లవాడు సింపతైజ్ చేయాలి వాడు వాడు ఏది మాట్లాడినా సింపతైజ్ చేయాలి వాడు చూసా ఏరా వాడు ఇది పెద్ద విషయం చేస్తాడు ఎక్కడికి రా బయటరా బయటరా బయట బయటకొస్తే అదో ఏంటి రా అది అదిగో ఏంటి రాత తాత ఇంట్లో ఉండాడు రా అయినా తాత ఎవరు ఉరు తాత మేఘం ఉరువు తాత ఉరవుతా ఉన్నాడు కురస్తా ఉంది చూడు ఉరువు తాత కుండలతో నీళ్లు పోస్తున్నాడు నాన్న అంటే మనం ఏం చేస్తాం అప్పుడు అయ్య సముద్ర జలాలు ఆవిరై మేఘద ఇలా మాట్లాడనుకోండి ఈయనకన్నా వాడు నయం అని అర్థం ఆ మాట నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ లోపల నుంచి వచ్చి చెప్తాది నాయన నువ్వు రారా చెడిపోతావు అతను ఆల్రెడీ చెడిపోయినాడు నువ్వు రా ఎందుకంటే నేననుకుంటున్నా వాడితో ఇది కాదు అది కాదు ఇది మేఘం ఇట్లా వర్షిస్తుంది ఇది అంత అనవసరం వాడి స్థాయికి ఎందుకంటే బాలాహ వాడి ఆర్గ్యుమెంట్ ఏది పర్ఫెక్ట్ అంటే అంత తేలిగ్గా తీసి పడేస్తున్నాడు ఒకటి అంత తేలిక బాలాహ ప్రభదంతి చిన్నపిల్లల వ్యవహారం వాడికి ఏమీ తెలియదు వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు పుష్పిత వాకులు సరేనడమే అజ్ఞాని భాంతిలో పడి ఉండేవాడు ఓకే ఎందుకని జ్ఞానం లేనివాడు పిల్లవాడు అంధహ నెక్స్ట్ బ్లైండ్ ఫెలో చూడండి ఉపమానాలు ఎట్లుండే ఎగ్జాంపుల్స్ బ్లైండ్ కాబట్టి కళ్ళు లేనివాడు ఉంటాడు అనుకోండి ఎదురుగానే వస్తువు ఉంటది వాడికి కనిపించదు ఎందుకని కళ్ళు లేనివాడు గనక అట్లాగే జ్ఞాననేత్రం లేని ఎంత సుస్పష్టంగా చెప్పినా వాడి మౌఢ్యం ఉంది చూచారా జ్ఞానాన్ని గ్రహించే అవకాశం ఏమ ఒక రకంగా వాడే నయం ఏది కళ్ళు లేనివాడే నయం ఈ వివేకాంధుడి కన్నా ధృతరాష్ట్రాన్ని చూచాం కదా అంత భగవద్గీత తర్వాత ఇంకా భ్రాంతి పెరిగింది ఇట్లా ఉంటుంది కాబట్టి అంతహ బాలడు జడు అంటే ఏ విధమైన జ్ఞానం లేనివాడు అని అర్థం స్వప్రకాశం లేకుండా జడత్వం అంటే మిథ్యం మనం చూచాం కదా అట్లా జడు ఎన్నో ఉత్సాహపూరితంగా తెలుసుకోవాలనుకునేవాడి జ్ఞానం గానీ జడుకేమస్తు జ్ఞానం చెప్పండి నేరేడు పండ్లు ఉంటాయి చూచారు అలానే రేడి పండులని తింటూ ఉంటాం మనం బాగుంటాయి ఆ చెట్లు దగ్గర ఇద్దరు పడుకుని ఉండాలట పడుకుని వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుండట ఆత్మ సత్యమా దేహం సత్యమా వీళ్లే వీళ్ళే ఇద్దరు పడుకుని మాట్లాడుతుండారు పాపం దారిన ఒక ఆయన పోతా ఉన్నాడు పూలు కోసుకుని ఆలయానికి పోతా ఉన్నాడు పూజ చేయడానికి వీడు ఒకడు చూశాడు అతన్ని చూసి ఎవండి ఇది వెలకల పడుకుని శవాసన వేసి ఇద్దరు అది ఎలాగో ఒకరోజు వేయాలి కానీ ఉన్నప్పుడే వేయడం నిరంతరం ఉదయనం సాయంత్రం వరకు ఏదో ఆరోగ్యం కోసం వేస్తే పర్వాలేదు ఎప్పుడు వాసన వేస్తే అండి పాపం ఆయన ఇద్దరు పడుకోనున్నారు అందులో రోడ్డు పక్కన పడుకోని ఏం జరిగిందో ఏమో చూచారా ఎందుకంటే ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే ఆయన అన్నవరం దేవస్థానానికి పోతే పూలు ఎక్కువ యాక్సిడెంట్లు ఆ టర్నింగ్లోని కాబట్టి పాపం ఇక్కడ ఏం జరిగిందో పాపం అని పాపం ఆయన వచ్చాడు దగ్గరికి ఏనాయన అని మీరు చెప్తాడు ఈ పక్కడ ఇప్పటికోండు ఆ పిలిచినవాడు ఈ పక్కవాడు ఆయన వచ్చాడు దగ్గరికి ఏనాయనా అని ఇదో ఇప్పుడు చూడండి వాడు చూడ వాడి చూపు నేరేడు పండు పెద్దది ఆ దానికి అసలు తుడిచిన నోట్లో వేస్తారా మీకు పుణ్యం ఉంటుంది పుణ్యం ఒకటి దీనికి ఆయన పాపం పూజ తీసుకుని అన్న దేవస్థానానికి పోతుంది వీడు మధ్యలో ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రజలు రాజకీయవేత్తాలను ఎట్లా తిట్టి ఆయన దారిన ఆయన పోయాడు పాపం వీడు తిట్లు తిన్నాడు లేవలేదు ఆయన తిట్టేసి తిట్టేసి తిట్టేసి అలిసిపోయి వెళ్ళిపోయాడు ఆ పక్కన వాడు అలా కావాలి ఎధవకి ఈ వెధవకి అలా కావాలి వీడిది కాదు ఇప్పుడు మనకు ప్రాబ్లం వీడి పక్కన ఇలా కావాలి వెధవకి ఇంతకు ముందు నాకు ఉమ్ముస్తే నేను ఊస్తే అది నా మీదనే పడితే తుడుగురా అంటే వీడు తుడవలేదు అట్లాంటి వాడికి కావలసిందేలే బాగా తిట్టాడు ఆయన ఈడని ఎవరు సార్ ఎవరు సార్ ఉద్దరించేది మేం కాదు శంకరాచార్య చేంజ్ చేస్తాడు జడహ జడహ కాబట్టి బలహ బలహ జడహ అంధ స్త్రీ ఇక్కడ మళ్ళీ ఎత్తుకుంటారు శంకరాచార్య గారు మీద ఆయనకి స్త్రీలంటే సార్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు పురుషులే సార్ నేను చెప్పిన ముగ్గురు పురుషులు జడు అంటే జడహా అంటే పురుషుడు అర్థం అంధహా పురుషుడు సరేనా బాలహా పురుషుడు ముగ్గురు పురుషులే మళ్ళీ ఒకవేళ స్త్రీ అనే మాట అనలేదనుకోండి మమ్మల్ని నెగ్లెక్ట్ చేశాడు శంకరాచార్యులు అట తిరుగుతారు మమ్మల్ని ఏమి మేము సరిపోమా మాకు లేదు ఆ క్వాలిటీస్ అని అందుకని ఒక్కరిని పాపం ఇక్కడ స్త్రీ అంటే ఏమిటో తెలుసా అది ఆయన్ని విమర్శించాలనుకుంటే స్త్రీలనంత స్త్రీ అంటే అది కాదు అజ్ఞానంలో ఉండేటువంటి స్త్రీ అని అర్థం ఏమి తెలియకుండా ఎప్పుడో పాపం మారుమూల గ్రామాలు ఉంటుంది ఆమెకేమీ తెలియదు అటువంటి ఆవిడికి ఈ దేహమే ఆత్మ అని చెప్తే నమ్మొచ్చు అది స్త్రీ అంటే స్త్రీ బాల మరి అట్లాంటప్పుడు స్వామిజీ పురుషులు వీడు కూడా అజ్ఞానంతో ఉండేవాడు నమ్మొచ్చు కదా ముగ్గురు మూడు చెప్పాడు కదా వాళ్ళ గురించి అని ఇంకా అర్థం ఏంటంటే పాపం పురుషులు కొద్ది లిటికెంట్స్ పాపం అమ్మగారు ఇమ్మీడియట్ గా నమ్ముతారు అందువల్ల కూడా వాళ్ళ పేర్లు చేర్చారు యువర్ హ్యాపీ నా అందుకని స్త్రీ బాలాంధ జడోప అహమితి ఇది భ్రాంత భృషం వాదినహ భృషం వాదినహా భ్రాంతహ భ్రాంతిలో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా ఏంటంటే మాయా కల్పిత విలాస కల్పిత మాయా మాయాక్తి విలాస మహా మహావ్యామోహ సంహారిణి కాబట్టి మాయాశక్తి ఇదంతా లేని దాన్ని ఉన్నట్లుగా భావన చేయడం దానివల్ల కలిగేటువంటి ఈ వ్యామోహం ఏదైతే ఉందో దీన్ని మహావ్యామోహం ఇది చిన్నది కాదు దీనిని సంపూర్ణంగా నశింపజేసేటువంటి దీన్ని దూరం చేసేటువంటి అదృశ్యం చేసేటువంటి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం ూర్త కాబట్టి ఈ అజ్ఞానమంతా పోవాలంటే మళ్ళీ గురు బోధ వస్తే తప్ప గురువు అందించేటువంటి జ్ఞానం ప్రమాణం ప్రమాకరణం అది వస్తే తప్ప మరొక మార్గమే లేదు కనుక ఇటువంటి వాళ్ళను కూడా ఉద్ధరించేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమ నమస్కారం నెక్స్ట్ రాహుగ్రస్త స మాయాసమాదనా సన్మాత్రో భూ సుషుప్ పుమాన్ రాగ స్వాప్సమితి ప్రబోధ సమయ య్యస్మై శ్రీ గురుమూర్తమీ దక్షిణామూర్త నైనా ఇప్పటి వరకు దేహం ఆత్మ అనేవాడు ప్రాణం ఆత్మ అనేవాడు మనసు ఆత్మ అనేవాళ్ళు క్షణిక విజ్ఞానం ఆత్మ అనేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ శూన్యవాదే ఖండించాడు అతి ఇంపార్టెంట్ వీళ్ళందరినీ శూన్యవాదే ఖండించేశాడు బౌద్ధ ఇతర మతాలకన్నా కొద్ది బెటరు ఎందుకంటే ఇవన్నీ ఖండించుకుంటూ పోయింది శూన్యం దగ్గర చేరింది ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్లీ వాళ్ళందరినీ చార్వాకుడి దగ్గర నుంచి మనం ఖండించాల్సిన అవసరం లేదు ఆ పని వాళ్ళు చేసేసారు శూన్యవాదులు ఇప్పుడు వాళ్ళని గనక మనం డిఫీట్ చేస్తే అయిపోద్ది అది తమాషా దీన్ని శాస్త్రంలో ప్రధమ మల్ల న్యాయం అంటారు ప్రధమ మల్ల న్యాయేనా అది ప్రథమ మల్ల న్యాయేనా మనం పోటీలో కూడా అదే కదా చూసేది వరల్డ్ కప్పులో కూడా వాళ్ళు వాళ్ళ మీద గెలుస్తారు వీళ్ళు వీళ్ళ మీద గెలుస్తారు వాళ్ళ వాళ్ళ మీద గెలుస్తారు వీళ్ళు వాళ్ళ మీద గెలుస్తారు లాస్ట్ లో ఎవడైతే ఫైనల్స్ కస్తారో వాడి మీద మనకు గెలిచేస్తే సరిపోద్ది కాబట్టివరికి వీళ్ళందరినీ నెగెక్ట్ చేసుకుంటూ రెఫ్యూట్ చేసుకుంటూ శూన్యవాది వచ్చి నిలిచాడు ఈ శూన్యవాదిని ఖండించేస్తే వాళ్ళందరినీ ఖండించినట్టే ఎందుకని ఈయన ఆ పని చేసుకుంటూ వచ్చాడు గనక ఇది ప్రథమం న్యాయన ఆ రెజలర్స్ లో కూడాను ఎవడైతే ప్రథమం కుస్తీ బట్టి అందరినీ టైసన్ థైసన్ కొట్టేస్తాడు అనుకోండి వాడు హైసన్ ఇది ఇంకేమి లేదు ఇది ప్రథమ న్యాయం కనుక శూన్యవాది దగ్గరికి వచ్చి ఆగింది ఇప్పుడు శూన్యవాది పోతాడు ఏంటని చెప్పేది శూన్యం రాహుగ్రస్తూ సదృశ మాయా సమాచాదనా సన్మాత్ర కరణ ఉప సంహరణత యహ సుషుప్త అభూత్ సన్మాత్ర ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ప్లీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రాహుగ్రస్త దివాకరేందూ సదృశ మాయా సమాచాదనాత్ సన్మాత్ర సత్ ఏదైతే ఉందో మరొక దానిమీద ఆధారపడకుండా అది నీవే అది చిత్ సత్తా స్ఫురణ ఇది నీకు అర్థమైపోయింది కాదు? కాని ఈ శూన్యం అనేది ఎక్కడిది శూన్యవాది అందరినీ ఖండించుకొని కాదు ఈయన ఏది శూన్యం అంటున్నాడు తెలుసా సుషుప్తిని శూన్యం అనేది ఎందుకంటే అక్కడే ఏమీ తెలియడం లేదు ఏమీ తెలియకుండా ఉండేది శూన్యం కనుక జాగ్రత్తలో ప్రపంచం తెలుస్తూ ఉంది స్వప్నములో కలలో నీ స్వప్న ప్రపంచం స్వాప్క ప్రపంచం నీకు తెలుస్తూ ఉంది కానీ సుషుప్తిలో గాఢ నిద్రలో శూన్యం ఏమీ తెలియడం లేదు అక్కడ ఉండేటువంటి అనుభవం ఏమిటో దాన్ని చర్చించడం ఈ శ్లోకం రాహుగ్రస్త దివాకరేందు సదృశ సూర్యుడున్నాడు చంద్రుడున్నాడు గ్రహణం వస్తుంది ఎక్లిప్స్ జూనార్ ఎక్లిప్స్ అండ్ సోలార్ ఎక్లిప్స్ రాహుగ్రస్త దివాకర ఇందు సదృశ దివాకర సూర్యుడు ఇందు చంద్రుడు రాహుగ్రస్త సదృశ మాయ సమాచ్ఛాదనాథం కాబట్టి మనకు గ్రహణం వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుంది చంద్రగ్రహణం వస్తుంది సరే ఆ గ్రహణ స్థితిలో ఏం జరుగుతూ ఉంది అంటే అంటే భూమి యొక్క ఛాయ చంద్రుడి మీద పడ్డప్పుడు జూనార్ ఎక్లిప్స్ చంద్రుడి యొక్క ఛాయ సూర్యుడి మీద పడ్డప్పుడు సోలార్ ఎక్లిప్స్ మనకు తెలుసు ఇది ఛాయ అందుకనే ఛాయాగ్రహాలు అంటారు చూచారా సో మహాత్ములు క్లియర్ గా తెలుసు ఛాయని రాహుబోయి మింగుతున్నాడు అని అంటే దానికి అంతర్థాలు ఉన్నాయి ఇదిగో ఛాయాగ్రహం ఛాయా అర్థమవుతుంది అదే మాయా ఛాయ అంటే మాయా మాయే ఛాయా ఛాయే మాయా ఈ రెండో అర్థం కాబట్టి ఛాయ్ దాగి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మా అని అర్థం చేసుకోవడానికి ఓకేనా కాబట్టి సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చిందంటే ఇది కేవలం ఛాయే మనం ఏమంటున్నాం మింగేశాడంటున్నాం లేడంటున్నాం ఇవన్నీ మాట్లాడుతున్నాం రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయ సమాచ్చాదనాత్ కాబట్టి ఏదైతే సద్రూపంగా ఉందో ఇక్కడ మనకు గ్రహణం వచ్చినప్పుడు సూర్యగ్రహణం గానీ చంద్రగ్రహణం గాని కాబట్టి భూమి యొక్క ఛాయ్ పోయి చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రగ్రహణం చంద్రుడు యొక్క ఛాయ్ వెళ్లి పడ్డప్పుడు సూర్యగ్రహణం ఈ విధంగా మనం చూస్తున్నాం ఎక్లిప్స్ అనేటువంటి దాన్ని కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు చంద్రుడు కనిపించడం లేదు కానీ చంద్రగ్రహణాన్ని మనం చూస్తున్నాం సూర్యగ్రహణం సూర్యుడు కనిపించడం లేదు కానీ సూర్యగ్రహణం మనం చూస్తున్నాం అంటే సూర్యుడు ఉన్నాడా లేడా అని సూర్యుడు కనుక లేకపోతే గ్రహణంలో శూన్యం చంద్రుడు కనుక లేకపోతే శూన్యం అసలు మధ్యలో ఒక లైనింగ్ అది ఇది మనం గ్లాసెస్ పెట్టుకొని చూసినప్పుడు అది కనపడుతుందంటే అసలే గనక సూర్యుడే గనక లేకపోతే గ్రహణం ఉన్నట్టు కూడా తెలియదు నీకు మేఘము సూర్యుడిని ఆవరించవచ్చు ఆకాశం మేఘావృతం సూర్యుడు నీకు కనిపించడు అంత మాత్రం చేత సూర్యుడు లేకుండా పోలేదు నీకు తెలియనంత మాత్రాన సూర్యుడు లేకుండా పోలేడు సూర్యుడే గనక లేకుండా పోతే అసలు మేఘం ఉన్నట్టు కూడా నీకు కనిపించదు మేఘం కూడా లైట్లో ఉండాలి అది ప్రకాశిస్తు ఉంటేనే తెలుస్తుంది నీకు అది దేనివల్ల ప్రకాశిస్తు ఉంది సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక మేఘం ఒక దశలో ఉందే గాని ఇక్కడ ఉంది కాని మేఘం ఇక్కడ ఒక పదివేల అడుగుల్లో నీకు కనపడతా ఉంది మేఘం సూర్యుడు ఉండేది ఎక్కడ కనుక నీ కంటి దృష్టిని మాత్రం నివారించగలిగిందే గాని మేఘం సూర్యుడు కూడా గప్పలేదు ఎందుకంటే మేఘం యొక్క పరిమాణం ఎంత సూర్యుడు ఎంత కాని మన దృష్టిని నివారిస్తూ ఉంది దృష్టిని నివారించినప్పుడు సూర్యుడు లేడు అని మనం అనుకుంటూ ఉన్నాం సూర్యుడు లేడనుకున్నా సూర్యుడు ఉండబట్టి నీకు మేఘం కూడా తెలుస్తుంది సూర్యుడు ఉండడం వల్లనే సూర్యగ్రహణం తెలుస్తోంది చంద్రుడు ఉండడం వల్లనే చంద్రగ్రహణం తెలుస్తుంది అట్లాగే శూన్యం ఏమీ లేదు సుక్షిప్తులు నువ్వు చెప్తున్నావంటే సన్మాత్ర కరణోపసంహరణత అదే కరణాలు ఏవైతే ఇంద్రియాలు మనస్సు ఇవన్నీ ఉన్నాయో ఉపసంహరణ ఈ ఇంద్రియాలని మనసుని రెండింటి కూడా ఉపసంహరించిన తర్వాత యహ యోభూత్ సుషుప్తహ పుమాన్ పుమాన్ యహ పుమాన్ సుషుప్తహ అభూత్ సుషుప్తుల ఉన్నాడు తను నువ్వు లేడు అని నువ్వు లేడు అని అంటే అర్థమేంటి శూన్యం అంటే అర్థమేమిటి శూన్యం ఎవరికి తెలిసింది పోని శూన్యమే నువ్వు అనుకుంటావు నువ్వు శూన్యం అనడానికి మాకేం ప్రాబ్లం లేదు తమరు శూన్యమే కానీ మమ్మల్ని శూన్యం అని నువ్వు చెప్తే మేము అంగీకరించాం కాబట్టి ఒక్క మాట చెప్పు ఎట్లా నేను శూన్యం కమాన్ టల్ మే ఎట్లా నేను శూన్యం అక్కడ ఏమి తెలియడం లేదు అనేది ఎవరికి తెలిసింది శూన్యం వచ్చి చెప్తూ ఉందా నాకు ఇది ప్రత్యభిజ్ఞ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మాండక్యోపనిషత్తులో కీలకమైనటువంటి విషయం ఇది శూన్యం వచ్చి నాకు చెప్తూ ఉందా అయ్యా అక్కడ లేదు ఏమీ లేదు అని చెప్పింది ఎవరు శూన్యమా शून्य कदा लेकिन उन्नदा लेने शून्य अड़ेमी लेकिन शून्य प्रागस्वी प्रबोध सह प्रत्यू Very important. వెరీ ఇంపార్టెంట్ నిద్ర నుండి మేలుకున్నప్పుడు ప్రబోధం ప్రబోధ సమయే నిద్రలో ఉన్నప్పుడు గాఢ నిద్రలో నేను సుషుప్తిలో ఉండొచ్చు నాకేమి తెలియకుండా ఉండొచ్చు అది శూన్యం ఓకే ప్రబోధ సమయే మేల్కున్న తరువాత ఫ్రాక్ పూర్వం బిఫోర్ అస్వాప్సం నేను హాయిగా నిద్రపోయాను మేలుకున్న తర్వాత చెప్తున్నాడు చూచారా నేను హాయిగా నిద్రపోయాను అస్వాప్సం ఇది ప్రాక్ ప్రాగస్వాసమిడైతే ఈ మాట చెప్తూ ఉన్నాడో అహం నేను ఎవరినైతే అక్కడ శూన్యంలో ఉన్నాను అక్కడ నేను నిద్రపోయాను హాయిగా నిద్రపోయాను సుఖేనమయా నేను హాయిగా నిద్రపోయాను అని ఎవడైతే చెప్తున్నాడో అది ప్రత్యభిజ్ఞ వెరీ ఇంపార్టెంట్ దట్ వర్డ్ ప్రత్యభిజ్ఞ ఈ పదాన్ని బౌద్ధులు కూడా వాడతారు అర్థం తెలియకుండా అందుకని ప్రత్యేకించి ఈ పదం వాడారు శంకరాచార్య వారు ఇక్కడ దీన్ని మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ప్రత్యభిజ్ఞాను గాఢ నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో నాకు ఏమీ తెలియకపోయినా లేచిన తర్వాత నేను హైగా నిద్రపోయానని చెప్తున్నా ఇది అనుభవం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడుంది గాఢ నిద్రలో ఉంది నేను అనుభవించాను అనుభవం అంటే నేను అనుభవించాను నా అనుభవంలో ఉంది అనుభవంలో ఉన్నదాన్నే చెప్పగలం గానీ అనుభవంలో లేని దాన్ని చెప్పలేం కాబట్టి ఇక్కడ నేను చెప్తూ ఉన్నా ఇక్కడ నేను చెప్పేటువంటి నేను అనుభవించినటువంటి భోక్త ఇద్దరు ఒక్కటే ఎందుకని అనుభవించినవాడు వేరే అయితే నేను చెప్పలేను మీ అనుభవాల్లో ఏది నేను చెప్పలేను నా అనుభవాల్లో ఉన్నదే నేను చెప్పగలను అన్నపికి నేను అటెండ్ అయ్యాను అని చెప్పగలను అన్నపిల్లి చాలా బాగా జరిగింది సార్ నేను అటెండ్ అయ్యాను ఓకే మా నాన్నపిల్లికి కూడా నేను అటెండ్ అయ్యాను సార్ బాగుంది చాలా బాగా సార్ మా నాన్నపిల్లి మా అన్నపి బాగా జరిగింది పాసిబిలిటీ ఉందే ఉంది ఈ ఈ రోజుల్లో ఉంది సార్ ఆదర్శం ఇది డెబ్బై దాటి రోజు పెళ్లి చేసుకోవడం ఆదర్శం జరుగుతా ఉండే కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నది నేను రిఫ్యూట్ మీ అన్న పెళ్లి చూడగలవేమో కానీ మీ నాన్న పెళ్లి చూడలేవు అండి సార్ నేను చూసాను సార్ రెండు మూడు పెళ్లిళ్ళు చూశాను సార్ మా నాన్న చూడు ఆయన మీ నాన్న కాదు వాళ్ళకి పిల్లలు పుడతాడే వాళ్ళ నాన్న ఇప్పుడు నువ్వు మీ నాన్న ఎప్పుడండి మీ నాన్న సార్ ప్రాపర్ చానర్ ఫస్ట్ మదర్ ని రికగ్నైజ్ చేసిన తర్వాత ఫాదర్ ఆయన మా ఫాదర్ ఎప్పుడు తెలుసా ఈమె మా మదర్ కాబట్టి ఈమె దగ్గర నుంచి నేను పుట్టాను కనుక నా జనని అక్కడి నుంచి నాకు జన్మ కాబట్టి ఈమె భర్త గురించి నేను మాట్లాడుతుండేది అంతేగాని ఆమె భర్త ఆమె భర్త కాకూడదు ఆమె భర్తనే అయి ఉండొచ్చు అర్థమవుతుంది కాబట్టి పాసిబిలిటీ లేదంటున్నారు అంటే స్వామీజీ పాసిబిలిటీ లేదన్నారు కదా మళ్ళీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటే మీరు చూడొచ్చు కదని మీరు అంటారేమోనని ఈ ఆర్గ్యుమెంట్ ఇదంతా అంటే ఒకవేళ మేము పొరపాటున మీరు అనుకోవద్దు కాన్షియస్గానే అంటాం అన్నీ అర్థం ఇదంతా తెలుసు కాబట్టి ఆయన మా నాన్న వాళ్ళ నాన్నపిల్లి నేను చూడచ్చేమో కానీ మా నాన్నపిల్లి నేను చూడలేను అదే తమాషా ఎందుకని మా నాన్న పెళ్లి నేను చూడాలంటే పెళ్లి పిడ్డల మీద మా నాన్న పక్కన మా అమ్మ కూర్చోవాలి కానీ ఆమె కూర్చుంటే ఎట్లా ఆయన మా నాన్న అవుతాడు కనుక మా అన్న పెళ్లి నేను చూడలేనేమో గాని మా నాన్న పెళ్లి డైరెక్ట్గా నేను చూడలే అట్లాంటిదా సార్ శూన్యం అబ్ బుద్ధిస్ట్ చెప్పు ఎందుకని నా అనుభవం నాకుంది కదా అశ్వాప్సం ఇది సుఖేనమయా నిద్రానుభూయాత్ నేను హాయిగా నిద్రపోయాను అని చెప్పేటప్పుడు ప్రిఫోర్ ప్రాక్ అశ్వాప్సమితి ప్రబోధ సమయే అజ్ఞాపకం ఉందా లేదా యహా ప్రత్యభిజ్ఞ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ప్రత్యభిజ్ఞ అంటే జ్ఞాపకం అనుకోండి దీనికి ఇంకా ఉంది అర్థం అని చెప్తాను జ్ఞాపకం అంటే ఏది జరిగిపోయింది జరిగిపోయింది ఏదో అది ప్రత్యభిజ్ఞ అంటే గతంలో ఒకటి జరిగి గతంలో ఒకటి జరిగి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ విషయము ఆ విషయము ఒకటే అని తెలియడం అంటే ఇప్పుడు నేనున్నాను గతంలో నేను చూచాను ఆ చూచిన దాన్నే ఇప్పుడు నేను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాను अर्थ भा भात प्रत्यन भात क्यूंत पूर्व क्यि पूर्व भात भाषमा सांप्रतम पूरे उसेचि पूर्व भात क्यि पूर्व पूर्व क्यि पूर्व भात से సాంప్రతం సాంప్రతం నౌ ఇప్పుడు ఏదైతే ఉందో సోయమితి అనుసంధానం అయం ఇది సహ అదే అనేటువంటి అనుసంధానం ఏదైతే ఉందో తత్ ప్రత్య ప్రత్యభిజ్ఞానం ఉచ్యతే అది ఇది ప్రత్యభిజ్ఞ అంటే మానసోల్లాసం కాబట్టి గతంలో ఏదైతే జరిగిందో అది చూచిన ఇక్కడ ఇప్పుడు చెప్పేటువంటి వాడు అంటే ఆ దేశం ఈ దేశం కాదు ఆ కాలం ఈ కాలం కాదు అప్పుడు జరిగిందంటే ఆ కాలంలో జరిగింది అక్కడ జరిగిందంటే అక్కడ జరిగింది కాబట్టి హైదరాబాద్ మేము రాకముందు జరిగింది అన్నప్పుడు హైదరాబాద్ వేరే ఆశ్రమం విశాఖపట్నం కాదు అప్పుడు అన్నప్పుడు ఏడవ తారీఖు అక్కడ జరిగిన విషయాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను చాలా మీకు ఇది ఇప్పుడు అప్పుడు కాదు ఇక్కడ విశాఖపట్నంలో హైదరాబాద్ లో కాదు కనుక హైదరాబాద్లో అప్పుడు జరిగినటువంటి విషయాన్ని విశాఖపట్నంలో ఇప్పుడు చెప్తూ ఉన్నా అప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నానంటే అక్కడ ఉన్నవాడిని ఇక్కడ ఉన్నవాడిని ఒక్కన్నే కావాలి ఇది ప్రత్యభిజ్ఞం కదా స్వామీజీ స్మృతి కదా ఎగ్జాక్ట్లీ స్మృతే మరి స్మృతి అంటే జ్ఞాపకమే కదా మెమరీ ఎస్ మెమరీ మరి స్మృతి అనేసి ఉంటే పోలేదా ప్రత్యభిజ్ఞ ఎందుకు అని ప్రత్యభిజ్ఞ అనేటువంటి పదం ఎందుకు ఇట్లా కొత్త కొత్త పదాలన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తామంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ముందే అంతంత మాత్రం ముందే ముక్కుడి పైగా పడిశాం అట్లా తయారవుతుంది ఏదో అర్థమయ్యేది అంతంత స్మృతి అంటే మాకు అర్థమైపోద్దు కదా జ్ఞాపకం అంటే దీంట్లో రెండున్నాయి మనం జ్ఞాపకం పెట్టుకునేవి మనకు సంబంధించినవి జ్ఞాపకం పెట్టుకుంటాం ఇతర విషయాలకు సంబంధించిన ఈ ప్రపంచానికి సంబంధించింది జ్ఞాపకం పెట్టుకుంటాం ఎవరెవరి జీవితాల్లో ఏం జరుగుతున్నాయో అవి జ్ఞాపకం పెట్టుకుంటాం చిన్నతనం నుండి నా జీవితంలో ఏదైతే జరిగిందో అన్ని జ్ఞాపకం పెట్టుకోలేకపోవచ్చేమో గానీ కొన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాం కదా కాబట్టి మనకన్నా అన్యంగా ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో అవి కాకుండా కేవలం మన జీవితంలోనే ఏవైతే జరిగినయో వీటిని జ్ఞాపకం పెట్టుకోవడం ప్రత్యభిజ్ఞ అది స్మృతి ఇది ప్రత్యబిఘ్న టోటల్ స్మృతి అంతా జ్ఞాపకమే కానీ దానిని స్మృతి ఎక్కడెక్కడ ఏమేం జరిగింది ఏమంటే ఆయన ఏం చెప్పాడు మీకు ఆ రోజు చెప్పండి పెళ్లికి ముందు ఎంత ఇస్తాను అన్నాడు ఇదే స్మృతి నా జీవితంలో ఏం జరిగింది చదువుకునేటప్పుడు ఇది ప్రత్యభిజ్ఞ జాగ్రత్తలో ఏం జరిగింది స్వప్నంలో ఏం జరిగింది సుక్షిప్తిలో ఏం జరిగింది స్మృతి జాగ్రత్త అవస్థకు సంబంధించింది ప్రత్యభిజ్ఞ జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలకు సంబంధి కేవలం వ్యక్తిగతం ప్యూర్లీ పర్సనల్ నా లైఫ్ లో ఏదైతే జరిగిందో ఇది యహాత్యభిజ్ఞతే చూచారా ఇప్పుడు కాబట్టి ప్రత్యభిజ్ఞ ఇది తెలుస్తూ ఉంది గతంలో ఏదైతే జరిగిందో అది చెబుతూ ఉన్నావు కనుక శూన్యము అని నీవన్నా శూన్యమంటే ఏమీ లేదు అని నువ్వు చెబుతూ ఉన్నా ఆ ఏమీ లేదు అనేది ఎవరికి తెలుస్తూ ఉంది కమా అని శూన్యవాదాన్ని ఖండిస్తే మళ్లీ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా నిన్నటికొచ్చాం జానామీతి తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ కాబట్టి ఈ శూన్యం కూడా అనుభాతి ఎందుకని దానిని నేను తెలుసుకుంటూ గనక శూన్యం ఉన్నది అనేది ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తూ ఉంది అది శూన్యం దానిని నేను తెలుసుకుంటూ ఉన్నాను శూన్యం ఉండొచ్చు లేకుండా పోవచ్చు నేను మేలుకున్న తర్వాత శూన్యం లేదు కానీ నేనున్నాను స్వప్నాన్ని చూచేటప్పుడు నేనున్నాను జాగ్రత్తను చూసేటప్పుడు నేనున్నాను సుషుప్తిలో ఏమీ తెలియనప్పుడు శూన్యం నువ్వు అంటున్నావే అక్కడ కూడా శూన్యాన్ని నేను ప్రకాశంపజేస్తున్నాను అది ఇంకేం లేదు ఎందుకని అహం ప్రకాశ స్వరూప స్ఫురణం సదాత్మకం వస్తువు ఉంటే వస్తువును ప్రకాశింపజేస్తున్నా ప్లీజ్ అండర్స్టాండ్ వస్తువు ఉంటే వస్తువును ప్రకాశింపజేస్తున్నా వస్తువు లేనప్పుడు ప్రకాశక స్వరూపంగా ఉన్నా టార్చ్ వేస్తే రాత్రి చీకటిగా ఉంది ఇది టార్చ్ లైట్ వేశాననుకోండి ఇలా వేసినప్పుడు ఇది ఫ్యాను అని మీరు చెప్తారు కాదు ఎందుకని నా టార్చ్ లైట్ వెలుగులో నీకు ఫ్యాన్ కనిపిస్తూ మరి నా టార్చ్ లైట్ వెలుగుతూ ఉందా లేదా చెప్పండి ఇది వెలుగకపోతే నీకు అది ఫ్యాన్ అని ఎట్లా తెలిసింది ఎస్ టార్చ్ లైట్ వెలుగులోనే ఫ్యాన్ ఉంది కాబట్టి ఫ్యాను నాకు తెలుస్తూ ఉంది తెలియలేదు చీకట్లో ఉండింది ఇప్పుడు తెలుస్తూ ఎందుకని మీరు టార్చ్ లైట్ వేశారు గనక కాబట్టి ఈ వెలుగులో అది ఓకే ఇక్కడేమేమి ఉన్నాయి తెలియబడేది ఉంది దృశ్యం తెలియచేస్తూ భాసనశీలం ఇది కూడా ఉంది సీనో ఇప్పుడు తమాసదు అది ఉంది ఆ ఉన్నది వెలుగులో ఉంది ఆ వెలుగు టార్చ్ లైట్ నుంచి వస్తూ ఉంది కాబట్టి టార్చ్ లైట్ లో కూడా వెలుగు ఉంది ఓకే మీ ముందే నేను ఇట్లా తీశాననుకోండి ఇప్పుడు నీకు అది కనిపించదు ఏది ఫ్యాన్ కనిపించదు ఎందుకని టార్చ్ లైట్ ఇట్లా తెచ్చేసాను కనుక ఆ తర్వాత ఇట్లా దిప్పాను అనుకున్నా నేను ఆరు అడుగులు నువ్వు మూడు అడుగులు లేదు నువ్వే ఆరు అడుగులా సరే నేను బెంచ్ మీద ఎక్కాను ఇప్పుడు టార్చ్ లైట్ ఆకాశంలో వేశాను కమాన్ టెల్ టార్చ్ లైట్ వెలుగుతుందా లేదా వెలుగుతుందా లేదా కానీ నీకు తెలుస్తుందే నీ తెలుస్తుందే వెలుగుతుంది అన్నాం అనుకోండి నేను ఆఫ్ చేసి చూపించాను అనుకోండి నీకు ఇక్కడ వెలిగిందే కానీ అక్కడ నేను ఆఫ్ చేసేసాను నీకు అర్థం కాదు కాబట్టి టార్చ్ లైట్ వెలుగుతుంది ఇదే టార్చ్ లైట్ నా ఆకాశంలో వేశాను ఆకాశంలో వేసినప్పుడు నీకు వెలుగుతున్నట్టుగా తెలియడం లేదు కానీ వెలుగుతూనే ఉంది ఎందుకు తెలియడం లేదే తెలుసా అది వెలిగింపజేయడానికి మరొక వస్తువు లేదు ఓకే ఇక్కడ వస్తువు ఉంది గనక వస్తువు మీద టార్చి వెలుగు పడింది కాబట్టి ఆ వెలుగు పడింది గనక అది తెలుస్తుంది కాబట్టి ఇంతకు ముందు తెలియంది తెలియడానికి దీంట్లో వెలుగు ఉండడం కారణం నువ్వు అనుకుంటున్నావు అదే నేను ఆకాశానికి వేసినప్పుడు ఏది కనిపించకపోతే ఈ దీంట్లో వెలుగు లేదు అనుకుంటున్నావు నువ్వు అదే నీ శూన్యం ఇప్పుడు అది శూన్యం సార్ ఏమి లేదనుకుంటున్నావే ఇది శూన్యం కాని అది వెలుగుతూ ఉంది సార్ అది ప్రకాశింపజేయడానికి రెండవ వస్తువు సుషుప్తిలో లేదు ఎందుకని సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత పరితృప్తిమేది తమసా అభిభూత తమోభిభూత తమసా కేవలం అజ్ఞానంలో పడి ఉన్నాడు ఏమీ తెలియకుండా మనసా అజ్ఞానంలో పడి తమోపి బుతహ అందువల్ల అన్యథాగ్రహణం లేదు పాముందుచే పరిస్థితే లేదు ఎందుకని అగ్రహణ స్థితి వస్తుగ్రహణం లేదు అన్యదా గ్రహణం లేదు అగ్రహణ స్థితి గనక అగ్రహణ స్థితిలో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కాబట్టి నిన్న చూసాం ఉండవు గనక పరితృప్తిమేది నేను హాయిగా నిద్రపోయానని చెప్తున్నాడు ఇది సుఖం కాదు ఇది దుఃఖం తెలియని పరిస్థితి తెలియని పరిస్థితి ఇది శూన్యములో ఉంది అక్కడ అది శూన్యం అంటే అది ఒక అవస్థకు సంబంధించింది నేను అవస్థాత్రయ సాక్షి మూడు అవస్థల్లో ఏం జరుగుతుందో అది నాకు తెలుసు కమంట్ టెల్మి వాట్ ఈస్ యువర్ శూన్యవాదం సార్ కనుక ప్రాక్ అశ్వాసమితి ప్రబోధ సమయే యహ ప్రత్యభిజ్ఞాయతే మేలుకున్న తరువాత ప్రత్యభిజ్ఞ అక్కడ ఏం జరిగిందో అది ఇక్కడ చెప్పగలుగుతూ ఉన్నాడు కదా ఇది ప్రత్యభిజ్ఞా ఇది జ్ఞాన స్వరూపం అటువంటి జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి తస్మై శ్రీ గురుమూర్తమయం శ్రీ దక్షిణామూర్త ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే